తర్వాత ఇంకా దాన్నే ఇంకో రకంగా పెడతా దుఃఖానుభవము సుఖానుభవము కలిగే కదా ఈ దుఃఖానుభవము సుఖానుభవము ఒకటేనా వేర్వేరా వేర్వేరు వేర్వేరుగా ఉన్నాయి కదండి దుఃఖము దుఃఖానుభవము సుఖానుభవం వేర్వేరుగా ఉన్నాయి ఏమన్నా దుఃఖానుభవము సుఖానుభవము వేర్వేరుగా కలగటానికి కారణమేమి వాటికి నిమిత్తమైన పొగడత తిట్లు వేర్వేరుగా ఉండబట్టి దుఃఖానుభవము సుఖానుభవము వేర్వేరుగా కలిగినవి కాబట్టి బయట పొగడ్త తిట్లు అనేవి వేర్వేరుగా ఉన్నాయా లేదా వేర్వేరుగా ఉండి మీకు దుఃఖానుభవాన్ని సుఖానుభవాన్ని వేర్వేరుగా కలిగిస్తున్నాయి ఇది ద్వయము అంటే ద్వంద్వం కాబట్టి బయట ఏదీ లేదు జ్ఞానమే ఉంది అనే ఆర్గ్యుమెంట్ ఎలా నిలబడుతుంది నిలబడదు అన్యథాద్ ధ్వయనాశత ఇప్పుడు బయట ఉన్నది మిథ్యా అని మీరు అంటున్నారు ఇదంతా పూర్వపక్షం పూర్వపక్షాన్ని నేను సమర్థిస్తున్నా బయట ఏమీ లేదండి ఘటమేం లేదు ఘటం లేకుండానే ఘట జ్ఞానం కలిగిపోతోంది అది కదా మీరనేది ఓకే ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక ఆయన కర్ర పుచ్చుకుని కొట్టాడు నన్ను అయ్యో కొట్టేసి వెళ్ళిపోయాడు తిట్టుకుని వెళ్ళిపోయాడు వాడి చేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంకొక ఆయన అయ్యో పాపం పెద్ద ఆయన తగిలింది రక్తం కూడా వస్తుంది వాచిపోయింది అని మందు అప్లై చేశాడు ఏమంటే మందు రాశాడు ఇప్పుడు కర్రపుచ్చుకుని కొట్టినప్పుడు ఏ జ్ఞానం కలిగింది నొప్పి జ్ఞానం కలిగింది దుఃఖ జ్ఞానం కలిగింది ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి మందు రాస్తే జ్ఞానం కలిగింది కొంచెం సుఖం అనిపించింది ఆ నొప్పి కొంచెం తగ్గినట్టు అనిపించింది ఈ రెండు వేర్వేరు జ్ఞానాలు కలిగాయి కదా ఈ రెండు వేర్వేరు జ్ఞానాలకి నిమిత్తములు రెండు వేర్వేరు నిమిత్తములు బయట ఉన్నాయంటారా లేవంటారా ఉన్నాయండి కాబట్టి నిమిత్తం లేకుండా జ్ఞానం ఎలా కలుగుతుంది ఏమండి ఇది ఆర్గ్యుమెంటు తర్వాత దీన్ని పూజ స్వామీజీ దీనికి ఒక పేరు పెట్టారు దీనికి మస్కీటో ఆర్గ్యుమెంట్ అని పేరు పెట్టారు ఆయన పెట్టిన పేరు అంటే దోమవాదము ఇప్పుడు గతం లేకుండా గటజ్యాలను కలిగింది అంటారు కదా వీడు గతం లేదు విద్య గతం లేకుండానే గటజ్యాల కలిగింది దోవ లేకుండా దోవ కాటు వస్తుందా దోవ కాటు నొప్పించండి నిద్రపట్టదు అసమానం గోకుంటూ ఉండడం తోలుకుంటూ ఉండడం పైగా మలేరియా వచ్చినా రావచ్చు ఇవన్నీ జ్ఞానాలు కలుగుతున్నాయి కదా ఈ జ్ఞానాలన్నీ దోమ ఉండి కలుగుతున్నాయా దోమ లేకుండా కలుగుతున్నాయా దోమ ఉండే కలుగుతున్నాయి కాబట్టి ఘటము లేకున్నా ఘట జ్ఞానం ఎలా కలుగుతుంది ఘట జ్ఞానం కలుగుతుంది దోమ జ్ఞా దుఃఖానుభవం కలిగితే దోమ ఉంది కదా అలాగే ఘట జ్ఞానం కలిగింది అంటే దానికి నిమిత్తమైనటువంటిది అంటే ఘటం బయట ఉండాలి దీన్ని మస్కీటో ఆర్గ్యుమెంట్ అంటారు భాష్యకారులు ఏమంటారో చూద్దాం ఇంకా చాలా ఉంది ఆర్గ్యుమెంట్ దీని మీద ఈ ఆర్గ్యుమెంట్ ఇలా నడుస్తూ ఉంటుంది ఉత్తస్యైవార్థస్ దృఢీకరణ చికీర్షయా పునరాక్షిపతి చెప్పిన విషయానే మరింత దృఢం చేయటం కోసం ఇది అవతారిక చెప్పిన విషయాన్నే మరింత దృఢం చేయటం కోసం అంటే దృఢం చేయడం అంటే ఏమిటో తెలుసునండి సందేహాలు మొదలైనవన్నీ తీసేసి ఖచ్చితంగా విషయ పరిజ్ఞానం సాధకుడికి కలగాలి పుట్టుక ఇప్పుడు ఊళ్ళో ప్రపంచం అందరూ పుట్టారు అని అనుకుంటున్నారు మరణము అని అనుకుంటున్నారు అవి సత్యం అని అనుకుంటున్నారు ప్రపంచం అంతా కానీ వీడు ఒకళ్ళు లేచి పుట్టుక మిత్స పుట్టుక లేదు మృత్యువు లేదు అంటూ ఉంటాడు అది వినడానికి కూడా సొంపుగా ఉండదు కొంచెం సౌండ్ పెట్టండి ఇప్పుడు ఎవరో షష్టి పూర్తి చేసుకుంటూ ఉంటారు పూర్వం ఎలా సౌండ్ కొంచెం పెట్టాలి రాలేదు నా ఇది తక్కువగా ఉందా లేకపోతే ఒకప్పుడు నా కంఠం వల్ల వచ్చిన సమస్య లేకపోతే దీని వల్ల వచ్చిన సమస్య అర్థం కాదు వాట్ ఎవర్ ఓకే లేదండి బేటర్ పూర్వం ఏం చేసేవారంటే గృహస్థులు కర్మలు చేసుకుంటూ ఉండేవారు వాళ్ళు కర్మానుష్ఠానం చేసేవారు కర్త నేను కర్తనం భోక్తనం అనే ఒక భావంగా ఉండి కర్మానుష్ఠానం ఆ కర్మకాండంలో చెప్పిన కర్మలు కామనలు ఉంటాయి కామనల చేత ప్రేరితులై కర్మానుష్ఠానం చేసుకునేవారు సాధుసంతులు ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో ఉండేవారు ఈ కర్మల్లో వాళ్ళు దూరేవారు కాదు అయితే కాలప్రభావంలో ఈ సాధు సంతులు హిమాలయాల్ని వీధిపెట్టి సమాజంలోకి వచ్చారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది అలా వచ్చింది అది కాలంలో ఒకేలాగా ఉండదు మార్పులు ఉంటాయి కదా దాంతో ఇంట్లో భారసాలైనా సన్యాసి వెళ్ళి ఆశీర్వదించదు భారసాలకి సన్యాసి వెళ్ళి ఆశీర్వదించడం ఎందుకండి ఏమన్నా సంబంధం ఉండడానికి ఉపనయనానికి సన్యాసి వెళ్ళి ఆశీర్వదించడమే వివాహానికి సన్యాసి వెళ్ళడమే గృహప్రవేశానికి అన్నిటికీ సన్యాసి షాప్ ఓపెనింగ్కి కూడా సన్యాసి షాప్ ఓపెనింగ్ అంటే వ్యాపారం కదండి వ్యాపారం అంటే ఏమిటి మనం తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకోవటం వ్యాపారం పేరు దానికి సన్యాసి వెళ్ళడం ఎందుకండి అది సందర్భంగా లేదు కదా కాబట్టి అన్నిటికీ సన్యాసే ఇది కొత్త డెవలప్మెంట్ ఇది మనం అందరం దాంట్లో భాగంగా ఉన్నాం దీంట్లో ఇప్పుడు తప్పులు ప్రసక్తి కాదు షష్టి పూర్తి మీరు ఆశీర్వదించాలంట అది నేను ఆశీర్వదించాను ఏమని ఆశీర్వదించమంటారు షష్టి చేసుకుంటున్న వాడిని ఏమని ఆశీర్వదించాలి ఆయన ఏం ఆశీర్వచనం కోరుకుంటున్నాడో చెప్పమంటారా ఇంకో నలభై యాభై ఏళ్ళు చక్కగా బలంగా నేను జీవించేట్టుగా ఆశీర్వదించండి అని ఆయన కోరుకుంటున్నాడు అదే కదా మరి కోరిక ఉంటుంది అంతకంటే కోరికే ఉంటుంది కానీ కొంతమంది మాకు ఆత్మజ్ఞానం కలిగిట్లా ఆశీర్వదించండి అని కూడా కోరుతారు కదా అంటే మరి ఆత్మజ్ఞానం కలిగి ఆశీర్వదించండి అని అంత వివేకం గలవాడివి మరి షష్ఠి పూర్తి ఏమిటి అంత వివేకం ఉంటే మరి షష్ఠి పూర్తి ఆ వివేకం లేకపోతే కదా ఇది వచ్చింది మరి ఇది వచ్చినప్పుడు ఇంకా కోరి కోరికే ఉంటుంది ఏదో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా బాగా డబ్బోతి సంపాదించు భోగాలు అనుభవించాలి మీరు ఆశీర్వచనం ఆశీర్వచనానికి సన్యాసి సన్యాసి కంటే వేద వాళ్ళు ఉంటే మంచిది ఎందుకంటే సన్యాసికి అటువంటి ఆశీర్వచనం శోభన ఇవ్వదు సో ఇటువంటి వైరుధ్యాలు ఇవ్వవస్తూ ఉంటాయి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే పుట్టుక లేడు మరణము లేదు పుట్టుక మరణము కల్పితము అట్లా ఒకటి సత్యం ఇంకొకటి కల్పితం అవ్వదు ద్వంద్వం అదే అయితే రెండు మిథ్య అవుతాయి లేకపోతే రెండు సత్యం అవుతాయి రెండు మిథ్య అని మనం ఇంతవరకు చూసాం ఎంత విస్తారంగా చూసామంటే హేతుఫల వివాదము ఆ విచారము పెద్ద విచారం కాబట్టి ఆ విషయాన్నే దృఢము చేయవలని ఆ విషయం దృఢం చేయాలి అంటే ఏది జగత్తను అనుకుంటున్నావో ఇప్పుడు ఘటం పుట్టింది అని కదా ఘటం పుట్టిందని కదా ఘటం పుట్టి ఘటాన్ని బట్టి మొత్తం వేదాంతం అంతా నిర్ధారితమవుతుంది ఘటం మా సంగతి మీరు సెటిల్ చేస్తే జగత్తు సంగతి సెటిల్ అవుతుంది ఘటం మిథ్య జగత్తు మిథ్య అవుతుంది ఘటం సత్యమైతే జగత్తు సత్యం అవుతుంది సో వాటెవర్ సో ఈ ఘటం అనేది మిథ్యా అని కనుక మీరు నిర్ధారిస్తే మిథ్యా ఘటానికి పుట్టుకేమిటాయా అని దాన్ని సెటిల్మెంట్ చేసేస్తాం పుట్టలేదు అని క్లియర్గా అజాతవాదం వచ్చేస్తుంది ఘటం మిథ్యం ఎలా అవుతుంది ఘటజ్ఞానం ఉంటుంటే ఘటం మిథ్యలా అవుతుంది అంటే ఏమిటే ఓ వేదాంతి ఘటన లేకుండానే ఘట జ్ఞానం కలిగిందంటావా అవును అది ఎలాగయా లేకుండా ఘట జ్ఞానం ఎలాగలుగుతుంది దోమలు లేకుండా దోమకాట్లు దోమకాట్లు నొప్పి కలుగుతాయని ద్వంద్వ అంటే నేను మేము అప్పుడునూ నేను ఇంకొకడు పోగొడతాడో అప్పుడునూ కలిగే జ్ఞానం ఒక్కలాగే ఉంటుందా వేరువేరుగా ఉంటుందా వేరువేరుగా ఉంటుంది మరి అయితే బయట హేతువులు భిన్నంగా ఉన్నాయని అంగీకరిస్తావా అంగీకరించవా అని పూర్వపక్షి దండ దండయాత్ర చేస్తున్నాడు ఈ దండయాత్ర ప్రయోజనం ఏమిటంటే ఘటము మిథ్య కాబట్టి జగత్తు మిథ్య కాబట్టి జన్మ మృత్యువులు కల్పితములు అనే అంశము దృఢమై అజమైన అమరమైన ఆత్మస్వరూపుడుగా వీడు నిలిచి ఉందిట అది ప్రయోజనం ఆత్మావా ఇదము సర్వం ఆ విధంగా చెప్పబడిన విషయాన్ని దృఢం చేయటం కోసం పునః ఆక్షిపతి మళ్ళీ ఒక ఆక్షేపాన్ని లేవనెత్తుతున్నారు అంటే ఒక పూర్వపక్షాన్ని లేవనెత్తుతున్నారు ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్తా ప్రశ్న అడుగుతా చూడండి పూర్వపక్షం ఘటము లేకుండానే ఘట జ్ఞానం కలిగింది అన్నప్పుడు ఘటము యొక్క నిమిత్తం లేకుండా ఘట జ్ఞానం కలిగింది అన్నప్పుడు ఈ టేబుల్ మీద ఏమి లేవండి ఘట జ్ఞానం కలుగుతుందా మీకు ఘట నిమిత్తంతో సంబంధం లేకుండా ఘట జ్ఞానం కలిగేప్పుడు అక్కడ ఏమీ లేకుండా ఘట జ్ఞానం కలగాలి కదా మరి కలగట్లేదే తర్వాత తిట్టకపోయినా మీకు దుఃఖం కలగాలి కదా తిట్టు రూపమైన శబ్దము మిథ్యా అని మీరంటే తిట్లు లేకున్నా దుఃఖం కలగాలి పొగడ్త రూపమైన శబ్దం మిథ్య అంటే పొగడ్త లేకున్నా దుఃఖం కలగాలి సుఖం కలగాలి అలా కలుగుతుందా కలగట్లేదు తిట్టినప్పుడే దుఃఖం కలుగుతుంది పొగిడినప్పుడే సుఖం కలుగుతోంది ఇప్పుడు ఘటన లేకున్నా ఘట జ్ఞానం కలిగిందని నువ్వు వీధిలో నడిచి వెళ్తున్నావు నడిచి వెళ్తుంటే మున్సిపాలిటీ కుండి వస్తుంది మున్సిపాలిటీ కుండీ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది ఆ కుండీ కనపడదు కుండీ చుట్టూ చెత్త వేసేస్తారు మున్సిపాలిటీ చెత్త ఎక్కడ వేయవలెను అంటే మున్సిపాలిటీ కుండీ ఎక్కడ ఉంటుందో దాన్ని చుట్టూ వేయవలెను అనే ఒక వ్యవస్థ సమాజంలో ఉంటుంది కాబట్టి అక్కడ అవన్నీ పడేసి అది అలాగా ఫెస్టరింగ్ అది దుర్వాసన వస్తుంది మీకు దుర్వాసన తగిలిన దుర్వాసన యొక్క అనుభవం దుఃఖరూపమైన అనుభవం కలుగుతుంది ఇప్పుడు ఈ దుర్వాసన యొక్క ఈ లోపల ఇంకొంచెం ముందుకు వెళ్తారు ఈ దుర్వాసన వెనక్కిపోతుంది ఈ లోపల సడన్గా మీకు పారిజాత వృక్షమో ఏదో అక్కడ గోడ వెనకాల ఉంటుంది అది కనపడదది అది వికసించి నైట్ క్వీన్ అంటారు నైట్ క్వీన్ అంటారా డిఫరెంట్ బట్ అలాంటి చెట్ ఏదో ఉంటుంది దాని నుంచి మంచి సుగంధం వస్తుంది అప్పుడు మీకు సుగంధానుభవము ఒక రకమైన సుఖానుభవము కలుగుతుంది ఇప్పుడు మున్సిపాలిటీ కుండి లేకుండానే దుర్గంధానుభవం కలిగిందా పారిజాత వృక్షం లేకుండానే సుగంధానుభవం కలిగిందా ఈ రెండు కలుగుతున్నాయా సో కాబట్టి బయట దుర్గంధానికి హేతు ఉంటేనే దుర్గంధ జ్ఞానము కలుగును సుగంధ హేతు ఉంటేనే సుగంధ జ్ఞానము కలుగును కాబట్టి ధ్యేయము లేకుండా జ్ఞానం ఎలా కలుగుతుంది ఏం లేకుండా జ్ఞానము కలుగుతుంది అంటే ఎన్ని దోషాలు వస్తాయి రెండు దోషాలు చెప్పాను ఇప్పటి వరకు ఏమిటి ఒకటి ద్వంద్వములు లేకుండా పోతాయి సుగంధము దుర్గంధము అనే ద్వంద్వం ఉండదు తిట్లు పొగడతా అనే ఉండదు పొగలు రాత్రి అనే ఉండదు ఒక దోషం రెండవ దోషం ఏమిటంటే అన్నీ అన్ని వేళలా కలగాలి దుర్గంధ దుఃఖము సుగంధ సుఖము బయటతో సంబంధం లేకుండా కలిగిస్తూ ఉండాలి సడన్గా అలా కూర్చుని ఉండగా దుర్గంధ దుఃఖం కలిగిపోవాలి అలా కూర్చుని ఉండగా సుగంధ సుఖం కలిగిపోవాలి ఎందుకంటే బయటతో సంబంధం లేదు కదా అనే దో అది రెండో అలా కలగట్లేదు కదా మరి అదే రెండవ దోషము ఈ విధంగా ఈ దోషాలు ఈ బాహ్యార్థము లేదు అండల్లో ఈ దోషాలు ఉంటాయి ఇప్పుడు ఇంకొకటి గమనించండి మీరు బయట దాంతో సంబంధం లేకుండా సుఖం కానీ దుఃఖం కానీ కలిగేస్తోంది అని కనుక మీరు స్వీకరించే పక్షంలో అంటే లోపల ఆ జ్ఞానం ఉంటుంది ఆ తెలివి ఆ తెలివి తనంత తానుగా బయట నిమిత్తం లేకుండానే సుఖంలాగా అయిపోయింది అలాగే అదే తెలివి మరో టైంలో ఏ కారణమూ లేకుండా బయట ఏ నిమిత్తము లేకుండా అదే దుఃఖం అయిపోయింది ఎలాగండి అది ఎలా స్వీకరిస్తుందని అది అంగీకారము కాదు కాబట్టి మీకు దుఃఖ జ్ఞానం కలిగింది అంటే బయట ఏదో ఉంది ఒకటేదో ఉంది అది మీ జ్ఞానానికి దుఃఖాకారాన్ని ఇచ్చింది మీకు సుఖజ్ఞానం కలిగింది అంటే బయట మరొకటేదో ఉంది అది మీ జ్ఞానానికి సుఖాకారాన్ని ఇచ్చింది జ్ఞానం మీదే తెలివి మీదే దాంట్లో ఏం సందేహం లేదు తెలివి బయటి నుంచి రాదు తెలివి మీదే కానీ ఆ తెలివికి సుఖాకారము దుఃఖాకారము మటుకు బయట ఉండే నిమిత్తాల కారణంగానే కలుగుతాయి కాబట్టి ఘటన లేకుండా ఘటజ్ఞానం కలిగిపోతుంది కాబట్టి ఘటన మిథ్య జగత్తు మిథ్య జన్మ మరణములు మిథ్యా బయట లేవు జన్మ మరణాలు మీ ఊరికే భ్రమపడడం మాత్రమే అనే ఆర్గ్యుమెంటు ఇవన్నీ కూడా అంగీకారము కాదు అని పూర్వపక్షము భాష్యం ప్రజ్ఞానం ప్రజ్ఞప్తి శబ్దాది ప్రతీతి తే ప్రజ్ఞప్తే అన్నమాట ప్రజ్ఞప్తే అంటే ప్రజ్ఞప్తికి షష్ఠీ షష్ఠీ ఏకవచనం ప్రజ్ఞప్తి అంటే ఏమిటో తెలుసు అండి శబ్దజ్ఞా ప్రతీతి ప్రతీతి అంటే కాగ్నిషన్ శబ్దజ్ఞానము శబ్దాది అంటున్నారు కదా ఎవడో తిట్టడం పోగడడం ఏ జ్ఞానం కలుగుతోంది మీకు శబ్ద జ్ఞానము దుర్గంధము సుగంధము ఏ జ్ఞానం కలుగుతోంది గంధ జ్ఞానము కర్రతో కొట్టాడు మందు రాశాడు ఏ జ్ఞానము స్పర్శ జ్ఞానము చూడండి కాకరకాయ కూరనే గుమ్మిడికాయ కూర వేశారు చూడండి కాకరకాయ కూర వేస్తే చేడు జ్ఞానం కలిగింది గుమ్మిడికాయ కూర వేస్తే పియ్యని జ్ఞానం కలిగింది కాకరకాయ కూర మిక్ష గుమ్మిడికాయ కూర ఇచ్చ కానీ ఈ పియ్యని జ్ఞానము చేతు జ్ఞానము మాత్రం అవి ఆ విథ్యలు అవి లేకుండా విథ్య అంటే ఏదని అర్థం హుడక్కి కారణంగానే ఈ జ్ఞానాలు కలిగిపోయాయి ఎలా కుదురుతుందండి అది ఆ ద్వంద్వాలు ఉన్నాయి కదా మరి ద్వంద్వాల జ్ఞానంలో ద్వంద్వాత్మ ఉంది కదా జ్ఞానంలో ఈ జ్ఞానము ఆపోజిట్ ఆ ఉన్నప్పుడు దానికి బయట నిమిత్తాలు ద్వంద్వాలు ఉండామరి బయట ద్వంద్వాలు లేవు అనే నిర్ణయం అలా కుదురుతుంది అని కాబట్టి అది రసజ్ఞానము సో శబ్దాది ప్రతీతి అంటే శబ్దస్పర్శ రూపరసంధ జ్ఞానములు ఉన్నాయా లేదా మీకు ఉన్నాయి వాటికి హేతువులైనటువంటి శబ్దస్పర్శ రూపరసంధములు బయట ఉన్నాయా ఉన్నాయి ఉండకపోతే మంచి శబ్దము చెడ్డ శబ్దము మంచి గంధము చెడ్డ గంధము ఇలాంటి ద్వంద్వములు లేకుండా పోవాలి సనిమిత్తవం నిమిత్తం కారణం విషయ ఇచ్చేత వాటికి నిమిత్తం ఉంటుంది నిమిత్తం ఉంటే ఏమిటి కారణము అంటే ఆ రకమైన జ్ఞానాన్ని కలిగించేది అంటే విషయము అనర్థం శబ్దజ్ఞానంలో విషయము శబ్దము రూపజ్ఞానంలో విషయము రూపము అవి బయట ఉండాలి శబ్దము రూపము ఘటము రూపము ఆ ఘట రూపం బయట ఉండాలి బయట ఉండేటప్పుడు ఘట జ్ఞానం విడిగి లోపలికి కలుగుతుంది బయట ఘట రూపం అనేది ఏదీ లేదు ఇక్కడ లోపలే అంత పిష్టపేషణం అంత ఆ తెలివే ఘట రూపం అయిపోయింది ఎందుకు ఘట రూపం ఎందుకు అవ్వాలి పట రూపం అవ్వచ్చు కదా అంటే బయట పటం ఉన్నప్పుడు పట రూపం అవుతుంది ఉందా లేదా మరి పఠం కాబట్టి నిమిత్తము ఉన్నది సనిమిత్తవం సవిషయత్వం దానికి విషయము గలదు అంటే అర్థం ఏంటంటే స్వాత్మ వ్యతిరిక్త విషయత ఇచ్చేతత్ ప్రతిజానీ మహే అంటే మేము ప్రతిజ్ఞ చేయుతున్నాము పూర్వపక్షే అంటే బల్లబుద్ధి చెప్తున్నాము అనర్థం ఏమిటి అంత అంత గట్టిగా మీరు ఏం చెప్తున్నారు అంటే స్వాత్మవ్యతిరిక్త విషయత స్వా స్వాత్మ అంటే ఘటజ్ఞానం ఘటజ్ఞానము కంటే వ్యతిరిక్త భిన్నంగా విషయము అంటే ఘటము ఉన్నది స్వాత్మవ్యతిరిక్త విషయత స్వాత్మ అంటే దుర్గంధం దుర్గంధ స్వాత్మ అంటే దుర్గంధ జ్ఞానము దుర్గంధ అనుభవము దానికి వ్యతిరిక్త భిన్నముగా బయట విషయము అంటే కుళ్ళిపోయిన వస్తువు ఒకటి ఉన్నది ఏమంటే స్వాత్మ అంటే నొప్పి నొప్పి యొక్క జ్ఞానము దానికి వ్యతిరిక్తంగా బయట ఆ నొప్పిని కలిగించిన కర్ర అనేది ఒకటి ఉన్నది వ్యతిరిక్త అంటే డిఫ డిస్టింగ్ట్ ఫ్రమ్ ఇట్ డిస్టింగ్ట్ ఫ్రమ్ ఇట్ అంటే జ్ఞానం కంటే డిస్టింగ్గా ధ్యేయము గలదు ఘట జ్ఞానం లోపల కలిగింది దానికి డిస్టింగ్గా ఘటం అనేది బయట ఉన్నది స్వాత్మవ్యతిరిక్త విషయత ఇత్యేతత్ అనే విషయాన్ని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటే దీంట్లో రహస్యం ఏంటంటే జ్ఞానము ధ్యేయము జ్ఞానము ధ్యేయము రెండు ఇంటిపైన నేను ఆ శబ్దాలు వాడుతూ ఉంటాను ఇంతవరకు మీకు అవి బాగా తెలియడం కోసం నేను ఇంకొంత పొడుగు పదాలు వాక్యాలు చెప్పాను జ్ఞానము జ్ఞేయము రెండూ సత్యమే జ్యేయము సత్యమే జ్ఞానము సత్యమే వీళ్ళని ద్వైతులు అంటారు ఏమండి ధ్యేయము మాత్రమే సత్యము జ్ఞానము కల్లా వాళ్ళని మెటీరియలిస్ట్స్ అంటారు నాస్తికవాదులు జ్ఞానము మాత్రమే సత్యము జ్ఞేయము కల్లా వాళ్ళని క్షణిక విజ్ఞానవాదులు అంటారు ఆ జ్ఞానం కూడా క్షణికం పైగా వాళ్ళని క్షణిక విజ్ఞానవాదులు బౌద్ధులు జ్ఞానము జ్ఞేయము భిన్నములు కావు ఒక్కటియే ఆ శుద్ధ ఆత్మ చైతన్యములుందే ఆ తెలివి జ్ఞానము జ్ఞేయము అనే విభాగము భాషించుకున్నది వాస్తవంగా ఉన్నది ఆ తెలివియే ఈ ద్వంద్వము ఏది సత్యము కాదు ఇది అద్వైత వేదాం జ్ఞానం ఈజ్ ఐడెంటికల్ విత్ జ్ఞేయం డజెంట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ జ్ఞానం జ్ఞానం లోని ఈజ్ రియల్ ఆ జ్ఞానము క్షణికము కాదు అది అనంతము కాలమునకు అతీతమైనది క్షణికము అంటే కాలబద్ధమైనది కదా కాలమునకు అతీతమైనది అది అద్వైత వేదం ఏమండీ ఇంట్లో విశిష్టాద్వైతం ఒకటి ఉంది ద్వైతం గురించి చెప్పాను కదా విశి ద్వైతం జ్ఞానము జ్ఞేయము రెండూ సత్యమే అది ద్వైతం జ్ఞా జ్ఞేయము జ్ఞానమునకు విశేషణము సత్యమే కానీ విశేషణము దీన్ని విశిష్టాద్వైతము అంటారు సో ఈ విధంగా వ్యవస్థ ఉన్నది ఇక్కడ ద్వైతం విశిష్టాద్వైతం అని ఉడికే ఎడిషన్ అవడానికి ద్వైతమే అది కూడా ఉడికే విశేషణం అనే మాట ఒకటి పెట్టారంటే అదర్వైజ్ అది కూడా ద్వైతమే ద్వైతవాడు లౌకికులు ఉన్నారు చూడండి వీళ్ళు ద్వైతులు ఇప్పుడు ఈ లౌకికులు ఉన్నారు వీళ్ళు ద్వైతులా ఇప్పుడు అద్వైత పీఠము అని పేరు పెట్టుకుని అక్కడ పూజాది చేసుకుంటున్నారనుకోండి వాళ్ళు ద్వైతులా అద్వైతులా పూజ గురించి నేను అంటలేదు పూజ గురించి నేను అంట నేను వేరుగా ఉన్నాను దేవుడు వేరుగా ఉన్నాడు ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుస్తాడు కోరిక ఎక్కడ ఉంటుంది జగత్తులో ఉంటుంది కోరిక జగత్తులో ఉంటుంది కదా డబ్బు కావాలి డబ్బు ఎక్కడుంటుంది జగత్తులో డబ్బు నేనులో ఉంటుందా దేవుడిలో ఉంటుందా నేనులోనూ ఉండదు దేవుడిలోనూ ఉండదు ఎక్కడుంటుంది జగత్తులో ఉంటుంది సత్యం కాబట్టి ఎన్ని సత్యాలు వచ్చాయి ఎక్కడికి పేరు ఏదైతేనేమి కాబట్టి ది పాయింట్ ఈజ్ లోకల్లో లౌకికులైన లేక మతపరమైనటువంటి కర్మ కాండ ఉపాసనా కాండలో ఉన్న అందరూ ద్వైతునే అయితే ఆ ద్వైతం నుంచి క్రమంగా ఆ ద్వైతంలోకి రావాల్సి ఉంటుంది ద్వైతం సత్యం కాదు ద్వైతం బంధిస్తుంది ద్వైతంలో బంధం ఉంటుంది ఈ ద్వైతంలో బంధం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను మీకు ఓపికండి వచ్చి ఇక్కడ కూర్చోవాలి కానీ ఈ ప్రవాహం ఎలా నడుస్తూ ఉంటుంది మీకు ఓపికండాలంటేమండే సో ఇది మా ప్రతిజ్ఞ స్వాత్మవ్యతిరిక్త విషయేత ప్రతిజానీ దాన్ని వివరిస్తున్నారు నహి నిర్విషయా ప్రజ్ఞప్తి శబ్దాది ప్రతీతి సార్ మీకు ప్రజ్ఞప్తి విషయం లేకుండా ఉందా హీ ఎందువల్లనంటే నిర్విషయా ప్రజ్ఞప్తి నా విషయము లేని జ్ఞానము లేదు మీకు శబ్దజ్ఞానం కలిగింది శబ్దజ్ఞానం కలిగింది అంటే మీకు ఇప్పుడు నేను ఒక శబ్దం పలుకుతున్నా రామ అన్న మీకు జ్ఞానం కలిగిందా ఆ జ్ఞానం కలిగింది అంటే జ్ఞానరూపులైన మీకంటే బయట ఆ రామ అనే శబ్దం ఉండబట్టి జ్ఞానం కలిగిందా రామ అనే శబ్దం లేకుండానే శబ్దం జ్ఞానం కలిగిందా మీకు ఉండబట్టే కలిగింది పురపక్షం ఉండబట్టే కలిగింది కాబట్టి ఆ విషయము లేకుండా ప్రజ్ఞప్తి కాగ్నిషను శబ్దాది ప్రతీతి కాగ్నిషన్ అంటే శబ్దము మొదలైనవి అనుభవమునకు వచ్చుత విషయము లేనిదే ఉండదు అని పూర్వపక్షం ఈవేళ మీరు పూర్వపక్షంతో వెళ్ళిపోకూడదు ఇంటికి ఇప్పుడు కూడా పూర్వపక్షంతో ఇంటికి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మొన్నటి క్లాస్కి రావడం మానేశారనుకోండి ఈ పూర్వపక్షమే గట్టిగా పట్టుకుని ఉంటుంది ఎలాగంటే సర్జరీ చేసి కట్టుకట్టి ఇంటికి పంపించాలి సర్జరీ చేసి కట్టుకట్టుకుండా ఇంటికి పంపించేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది దానికి కాబట్టి నేనేం చేస్తానంటే ఇంకా క్లాస్ అయిపోయే ముందు దీన్ని కొంత ఓపిసారి ఖండించి పంపిస్తాను సో దట్ రేపు ఒకవేళ మీరు రాలేకపోయినా థింగ్స్ విల్ నాట్ బి సో బ్యాడ్ సనిమిత్తత్వాత్ సస్యా అంటే ప్రజ్ఞప్తే సనిమిత్తత్వాదంటే నిమిత్తమత్వేన అనుభూయమానత్వాత్ అంటే మీ అనుభవం మీరు వెరిఫై చేసుకోండి మీకు ఎప్పుడు జ్ఞానం కలిగినా ఆ జ్ఞానానికి సంబంధించి ఒక జ్ఞేయమైన వస్తువు బయట ఉంటూనే ఉంటుంది కాబట్టి విషయము లేకుండా జ్ఞానము కలుగదు ఈ పూర్వపక్షం పూర్వపక్షాన్ని మళ్ళీ బలం చేస్తున్నారు వ్యతిరేకముఖేనా బలం చేస్తున్నారు అన్య ను కదా అన్యథా ద్వయనాశత అన్యథా నిర్విషయే శబ్దస్పర్శనీలపేతలోహితాది ప్రత్యయ వైచిత్ర్యవయస్ నాశత నాశ అభావ ప్రసజ్యేత ఇ బయట విషయం లేకుండానే లోపల జ్ఞానం కలిగిపోతోంది అని మీరు స్వీకరించే పక్షంలో అన్యథ అంటే అరి అర్థం నిర్విషయత్వే అప్పుడేమవుతుందో తెలుసునండి శబ్దం కానీ నీలాపీత లోతా మొదలైనటువంటి రూప జ్ఞానము యొక్క నానాత్మముగానే ఒకటి నీలమండి నీలవర్ణ మాణిక్యం నీల నీలము వీళ్ళు కొనుక్కుంటారు ఏమి రాళ్ళు కొనుక్కుంటారు పిచ్చిలో పిచ్చి మళ్ళా ఉంగరం ఆ ఉంగరానికి రాళ్ళు ఆ రాళ్లలో మళ్ళీ వైచిత్ర్యం ఏమిటి వైచిత్ర్యం నీలవర్ణము రాయి పచ్చవర్ణము రాయి చూడండి ఈ లోకము ఎలాంటి లోకమంటే సత్యం వద ధర్మంచర స్వాధ్యాయా ప్రమద మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవోభవ ఇవి అమ్మును చెప్పడం ఇవి ఇవి చెప్పనే చెప్పడం ఏం చెప్తారో తెలిసిన నువ్వు రుమ్మాలు పచ్చరంగు పెట్టుకో వీటి రుమ్మాలు పచ్చరంగు పెట్టుకోవడం ఏమిటండి వీడు కరెక్ట్ అయి రుమ్మాలు పచ్చరంగు పెట్టుకోవడం ఏమిటి ముక్కు తీర్చుకునే దానికి పచ్చరంగి అయితేనేమిటి ఏరుగు రంగి అయితేనేమిటండి వీడు ఆ రుమ్మాలతోటి ఏజ్ చేస్తాడు ఏ రంగి అయితేనేమిటి అది కొంచెం కాటన్లు అయ్యండి కొద్ది ఉదాహరణ కెరాస్తి ఉంటే అయిపోయాయి లేకపోతే ఉంగరానికి పగడం వేసుకో జేబులో అక్షలు పెట్టుకుని వెళ్ళు లేకపోతే ఈ తలుపు గడియ గడియ తీసి ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టు ఇలా చెప్పి ఇవాడే కానీ ధర్మం చెరా సత్యం కదా ఏమి కాలం వచ్చిందండి ఎలా ఉందో చూసారా ఈ సమాచారం ఎనీవే అదంతా డైగ్రెషణ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ నీలవర్ణము రాయి నీలవర్ణ మాణిక్యం అది బయట ఉంటే మీకు నీల జ్ఞానం కలిగిందా బయట లేకుండానే కలిగిందా అలాగే పత్సని పత్స పెట్టుకోమంటాడు పిత అంటే పత్స ఆ పచ్చ బయట పచ్చ ఉంటే మీకు పచ్చ జ్ఞానం కలిగిందా పచ్చ లేకుండానే కలిగిందా అలాగే లోహిత అంటే ఎరథగా ఉంది బయట అది బయట ఉంటే కలిగిందా లేకుండానే కలిగిందా శబ్దాలు కానీ శబ్దాలంటే తిట్లు పొగడత స్పర్శ అంటే చెప్పాను కట్టెతో కొట్టడం మందు రాయడం నీలా పీత లోహిత ఇత్యాది వివిధ వర్ణముల యొక్క జ్ఞానము రూపజ్ఞానము ఇలాంటి ప్రత్యయములు జ్ఞానములన్నీ కలుగుతున్నాయి అంటే ఇంత వెరైటీ జ్ఞానం మీకు కలుగుతోంది అంటే ఆ వెరైటీకి హేతువుగా బయట పదార్థములలో వెరైటీ ఉండాలా అక్కర్లేదా అలాంటి వెరైటీ అక్కడ లేకపోతే ఆ ద్వంద్వములు లేకుండా పోతాయి ద్వయస్య నాశ అభావ ప్రసజ్యేత బయట తిట్లు పొగట్ట అనేది లేవు అంటే మీకు తిట్ల వల్ల కలిగే దుఃఖజ్ఞానము దుఃఖానుభవము పొగడ్త వల్ల కలిగే సుఖానుభవము అటువంటి వైచిత్ర్యం ఉండడానికి వీలు లేదు అటువంటి ద్వంద్వము లేకుండా పోవాలి కానీ ఎలా ఉంది అటువంటి ద్వంద్వము మనకి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది నచ ప్రత్యయ ప్రత్యయవైచిత్ర్యవయస్ అభావ అస్తి ప్రత్యక్షవాత్మండి దుర్గంధ జ్ఞానము సుగంధ జ్ఞానము అనే ద్వంద్వము ఉన్నదా లేదా బయట దుర్గంధ హేతువు సుగంధ హేతువు లేకుండా ఉంటే లేదన్న పక్షంలో దుర్గంధ జ్ఞానము సుగంధ జ్ఞానము అనే జ్ఞానంలో ఉండే ద్వంద్వము కలగడానికి హేతువు లేదు కనుక అటువంటి ద్వంద్వం మీకు జ్ఞానంలో కలగడానికి వీలు లేదు కానీ కలుగుతోంది ప్రత్యక్షత్వా కాబట్టి జ్ఞానంలో వైచిత్ర్యము లేదు అని చెప్పడానికి వీలు జ్ఞానంలో వైచిత్ర్యం ఉంది ప్రత్యక్షత్వాలు అందరూ అనుభవిస్తున్నారు జ్ఞానంలో వైచిత్ర్యం ఉంది కనుక జ్ఞేయంలో వైచిత్ర్యం ఉండి తీరాలి అంటే బయట భిన్న భిన్నములైనటువంటి రూపాలు శబ్దాలు స్పర్శలు వాటికి హేతువులైనటువంటి పదార్థాలు ఘటపటాదులు ఇవన్నీ సత్యము అని పొరపక్షం అత ప్రత్యయ వైచిత్ర్య ద్వయస్య దర్శనాత్ కాబట్టి ప్రత్యయము అంటే జ్ఞానము జ్ఞానంలో వెరైటీ కేటా వెరైటీ ద్వయరూపమైన వెరైటీ ద్వయ అంటే ద్వందలో ఎలాగా సుఖజ్ఞానము దుఃఖ జ్ఞానము సుగంధము దుర్గంధము యొక్క జ్ఞానము ఇటువంటి వెరైటీ మీకు ఆ ప్రత్యయాలలో అనుభవాల్లో ఉండి కనుక ఆ వెరైటీని బట్టి బయట వెరైటీ ఉండి తీరాలి కాబట్టి బయట ఉండేటువంటి పదార్థముల యొక్క అస్తిత్వమును మీరు స్వీకరించక తప్పదు ఇది ఈ మస్కీటో ఆర్గ్యుమెంట్ అయింది ఇంకా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే సంక్లేశ్యోపలబ్ధ అది మస్కీటో ఆర్గ్యుమెంట్ సంక్లేశస్ ఉపలబ్ధ్య ఇది మస్కీటో ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ పరతంత్రాస్థిత అది సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆ మస్కీటో ఆర్గ్యుమెంట్ రేపు చూద్దాము అయితే ఇప్పుడు కొద్దిగా సిద్ధాంతం చెప్తా మీకు ఇంతవరకు పూర్వపక్షాన్ని విన్న మీదుట అలాగే కరెక్ట్ అని అనిపిస్తుంది బయట ఈ పూర్వపక్షంలో చూడండి బయట వేర్వేరు రంగుల రాళ్ళు ఉండబట్టే మీకు వేర్వేరు రంగుల జ్ఞానం కలుగుతోంది అని కదా జ్ఞానం కలుగుతోంది కాబట్టి ఆ జ్ఞానానికి నిమిత్తమైన విషయము సత్యము అని చూడు జ్ఞానం కలగడము విషయం యొక్క సత్యత్వాన్ని స్థాపించుటలో హేతువు కాజాలదు ఎందుకంటే మీరు ఆకాశం కేసు చూసినప్పుడు నీల నీలవర్ణ జ్ఞానం కలుగుతుందా కలగదా ఎంత దృఢంగా కలుగుతుందండి ఈ రాయి పిసరంత రాయి ఆకాశం కేసు మీరు చూసినప్పుడు నీలవర్ణ జ్ఞానం దృఢంగా కలుగుతుంది సరే మీరు రాకెట్లో ఎక్కి వెళ్తే మీకు నీలవర్ణం దొరుకుతుందా అక్కడ దొరకదు వాస్తవంలో మోడర్న్ ఫిజిక్స్ కూడా మీరు చూసిన నీలవర్ణము ఆకాశంలో ఉండదు ఏమండి కాబట్టి ఆకాశంలో నీలవర్ణం ఉన్నట్టుగా జ్ఞానం కలిగిన ఎవళ్ళకి మొత్తం మానవాళికి అంతకీ కలుగుతూ ఉంటున్నటువంటి జ్ఞానము అయినా కూడా ఆ జ్ఞేయము అంటే విషయము అక్కడ లేదు దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే లోకానుభవము శాస్త్రజ్ఞానము అని రెండు ఉన్నాయి దీనికోసం వేదాంత శాస్త్రమే కానక్కర్లా మీరు ఏ శాస్త్రం చూసినా సరే సూర్యుడికి ఉదయించినట్టుగా లోకానుభవం ఉన్నది అస్తమించినట్టుగా లోకానుభవం ఉన్నది కాబట్టి లోకానుభవం అలా ఉంది కనుక సూర్యుడికి ఉదయాస్తమయాలు సత్యము మీరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకని శాస్త్రం అర్థొస్తుంది శాస్త్రం అంటే ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ కాదు ఎస్ట్రానమీ ఎస్ట్రానమీ ఏమని చెప్తుంది సూర్యుడికి ఉదయాస్తమయములు లేవు అని చెప్తుంది అంటే ఏమైనట్టు శాస్త్రం ఏం చెప్తుందంటే శాస్త్రం అంటే సైన్స్ ఏం చెప్తుందంటే చూడు నీకు ఏ ఇంద్రియ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానమును బట్టి అది అలా రావాల్సి ఉంది ఆ జ్ఞానాన్ని బట్టి జ్ఞేయం అనేది ఖచ్చితంగా బయట కరస్పాండింగ్గా ఉండి తీరుతుంది అనే నిర్ణయము తప్పు ఒకవేళ ఇందాక నుంచి చెప్పిన పూర్వపక్ష ఆర్గ్యుమెంట్ను బట్టి బయట జ్ఞేయం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలుగుతోందంటే జ్ఞేయం ఉండి తీరుతుంది అనే పక్షంలో లోకానుభవమే సత్యమైపోతుంది కనుక ఇంకా శాస్త్రం అనేది వేరే ఏది ఉండదు ఫిజిక్స్ ఉండదు కెమిస్ట్రీ ఉండదు ఏది ఉండదు ఏ శాస్త్రమూ ఉండదు కానీ శాస్త్రం ఉన్నది ఎందుకున్నది మీకు లోకానుభవంలో కలిగే జ్ఞానము జ్ఞేయమును నిర్ధారించుటలో అసమర్థము గనుక శాస్త్రం అవసరమైనది అంతేకాదు శాస్త్రం ఎలా వచ్చింది లోకానుభవంలో కలిగే జ్ఞానాన్ని వీడు విమర్శకి పెట్టడం విమర్శకి పెట్టడం చేత శాస్త్రం పుట్టింది శాస్త్రం కూడా పుట్టింది సూర్యుడికి అస్తమయము ఉదయము లేవు అని ఎలా అది శాస్త్రం అది ఎలా వచ్చింది వీడు సూర్యోదయం కలిగి చూశాడు సూర్యాస్తమయం చూశాడు వీడు చూడడమే కాదు కోట్లాది మంది చూస్తున్నారు ఆ చూసిన జ్ఞానం కలుగుతోంది కాబట్టి సూర్యోదయం ఉంటుంది సూర్యాస్తమయం ఉంటుంది ఎందుకని జ్ఞానం కలిగింది కాబట్టి సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉంటాయి అని అనేసుకుని ఊరుకుంటే మీకు ఆస్ట్రానమీ అనే శాస్త్రం ఉండదు అని అనువుని ఎవళ్ళు ఊరుకోలేదు మహర్షులు ఊరుకోలేదు లౌకికులు ఊరుకున్నారు లౌకికులు పంచాంగాలు రాసేసుకుని ఉదయాస్తమయాలు టైమింగ్లు పెట్టేసుకుని చెప్పి వాళ్ళు సెటిల్ అయిపోయారు అక్కడికి యార్ సెటిల్డ్ తప్పే నేను అనే పాయింట్ ఏమిటంటే మీరు పంచాంగం రాయడం తప్పు కాదు ఉదయాస్తమయాలు రికార్డు చేయడం తప్పు కాదు కానీ ఓ మాట మీరు అనుకోవాలి ఎప్పుడూ కూడా అసత్యాన్ని తాత్కాలికంగా వ్యవహారం కోసం స్వీకరించినప్పుడల్లా ఓ మాట అనుకుంటూ ఉండాలి ఇది ఊరికే తత్కాలంలో ఒక పరిస్థితిలో మేము స్వీకరించం తప్పిస్తే ఇదే ఫైనల్ అనుకోవద్దు అని అనుకుంటూ ఉండాలి ఇది ఎలాగంటే ఓ సినిమాలో వీళ్ళు మన ఇద్దరం భార్యాభర్తలుగా యాక్ట్ చేద్దాం అని అనుకుంటారు ఇదే ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు అప్పుడు ఒక పదిహేను నిమిషాలకు ఒకసారి చూడు ఇదంతా నటనా సత్యం కాదు సుమా అని అమ్మాయి వీడికి గుర్తు ఉంటుంది వేషాలు వేకు ఇదంతా నటన సత్యం కాదు అని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ రకంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం సూర్యాస్తమయం ఆరుంపావు ఉదయం ఏడుంపావు ఐదు ఉన్నదా అనుకున్నప్పుడు అలా ఏమండో ఇది ఉరికే అలా అనిపిస్తుంది ఇదే సత్యం కాదు సూర్య భగవానుడికి ఉదయాస్తమయాలు లేవు అని అనుకోవాలా లేదా కాబట్టి లోకానుభవాన్ని బేసిస్గా చేసుకుని నువ్వు జ్ఞేయము సత్యము నిర్ధారింప భూముక అది అజ్ఞానం యొక్క పరాకాష్టది జ్ఞానం అని తర్వాత మీకు సైన్స్ చెప్తున్న చూడండి నీలవర్ణపు రాయి ఉందనుకోండి వాడు చూపిస్తాడు మీరు వెళ్తే ఆ జ్యువెలరీ షాప్కి వెళ్తే వాడు రాళ్ళు చూపిస్తాడు వజ్రాలు అంటాడు తర్వాత పత్స అంటాడు ఇవన్నీ చూపిస్తాడు అవి ఇప్పుడు ఆ నీలవర్ణము కానీ ఆ పత్సవర్ణము కానీ ఎల్లో ఎల్లో వర్ణము కానీ ఆ రాయిలో ఉందా మీ కంట్లో ఉందా మీ కంట్లో ఉంది రాయిలో ఉండి మీ కంట్లో ఉందా రాయిలో లేకుండా మీ కంట్లో ఉందా అని ఒక ప్రశ్న ఏమండి దీనికి సమాధానం ఇంతవరకు ఫిజిక్స్ చెప్పలేదు మీరు నన్ను అడగని నేను చెప్తాను ఇంతవరకు అది సెటిల్ కాలేదు ష్రాడింజర్ నోబుల్ అతను ఏమన్నాడంటే ఈ ఎల్లో కలరు అతను మొత్తం ఒక జీవితకాలం ఎల్లో కలర్ మీద పనిచేశాడు ల్యాబొరేటరీలో స్పెక్ట్రాస్కోపీలో ఈ ఎల్లో స్పెక్ట్రమ్ సోడియం వేపర్ ల్యాంప్ యెల్లో కలర్ ఈ యెల్లో కలరు ఆ దీపంలో ఉందా నా కంటిలో ఉందా ఇంతవరకు నాకు తెలియలేదు అని చెప్పాడు అతను దట్ ఈస్ ది ట్రూత్ నిజానికి ఎల్లో కలర్ అనేది లేదు ఒక వేవ్ లెంగ్త్ ఉంది ఒక ఫ్రీక్వెన్సీ ఉంది తప్ప లైట్కి ఎల్లో కలర్ అనేది ఏం లేదు తర్వాత ఆ పర్టికులర్ ఫోటాన్స్ కంటి మీద పడ్డప్పుడు పొటాల్స్ ఉన్నాయి పార్టికల్స్ కర్పూసిల్స్ అంటారు అవి కంటి మీద పడ్డప్పుడు మీకు ఆ ఎల్లో అనేటువంటి భావన కలుగుతుంది తప్ప అక్కడ ఎల్లో అంటూ ఏమీ లేదు తర్వాత చిన్నపిల్లవాడు వాడు ఎల్లో చూసి ఎల్లో అనుకోడు ఓకే ఎల్లో చూడడమే ఉంటుంది ఎల్లో అనుకోడు వాడికి తల్లి చెప్తుంది ఇది ఎల్లో ఎల్లో ఎల్లో అని చెప్తే వాడు తల్లి చెప్పింది పుట్టుకుంటాడు అంతేగాని అది ఎల్లో అదేమి నిర్విశేష జ్ఞానం ఏమి కాదండి అది స్వతంత్ర జ్ఞానం కాదు సాపేక్ష జ్ఞానం కాబట్టి ఘట జ్ఞానం కలిగింది కాబట్టి ఘటం ఉన్నదని ఇలాంటి ఆర్గ్యుమెంట్లు అది సరికాదు తర్వాత మస్కీటో ఆర్గ్యుమెంట్ కూడా నేను దాని అది కూడా వస్తుంది దాన్ని కూడా ఖండన వస్తుంది దీనికి నేను పది నిమిషాలు ఆలస్యంగా మొదలుపెట్టే క్లాసు అందుకోసం కొనసాగిస్తున్నాను దీనికి దృష్టాంతం చెప్పబోతున్నాను మళ్ళీ క్లాసుకి వస్తారో రోజు అని చెప్తున్నాను ఇది మాయా మేడం నేను గుర్తుపెట్టుకోండి మాయా మేడం మాయా మేడం ఏమిటి అందమైన బ్లాండ్ హెయిర్ని చూసి ప్రేమించాడు మీరు చీరా వెళ్ళిన తర్వాత ఏం తెలిసింది నో హెయిర్ అటాల్ ఏమండి అందమైన చిరునవ్వును చూసి ప్రేమించాడు తర్వాత ఏం తెలిసింది అసలు డేంజర్సే ఆర్టిఫిషియల్ కాబట్టి అందమైన చిరునవ్వు కదా అని దంతాలు ఉన్నాయని మీరు అనుకోకూడదు ఏమండి నల్లని తుమ్మెదల గుంపు వంటి జుత్తు కదా అని అదంతా యథార్థమని అనుకోకూడదు అలా కనపడుతోంది కాబట్టి అదంతా సత్యమే అనుకోకూడదు దాంట్లో ఏవేవో వాళ్ళ చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బయట కనపడ్డదా సత్యం అనుకుంటే అది లోక దృష్టి అవుతుంది అజ్ఞాన దృష్టి అవుతుంది శాస్త్రదృష్టి ముఖ్యం సపోజ్ నేను మాట్లాడుగుతా లాస్ట్గా అది ఘటన ఏం కాదు అది మట్టే కానీ ఘటం అని అనుకోవడానికి మీరు అలవాటు పడి ఉంటారు అప్పుడు మీ ఘటజ్ఞానము ఘటాన్ని నిర్ధారిస్తుందా మీ అజ్ఞానాన్ని నిర్ధారిస్తుందా అజ్ఞానాన్ని నిర్ధారిస్తుంది ఘటాన్ని నేను కాబట్టి విజ్ఞప్తే సన్నిత్తత్వం అన్యథాద్వయ అనే ఆర్గ్యుమెంటు అదేమి సరైన ఆర్గ్యుమెంట్ కాదు సో ఆ పాయింట్ ఇక్కడ ఆపి మండీ క్లాసులో బుధవారం నాడు మళ్ళీ పూర్వపక్షాన్ని లేవనెత్తి దాన్ని బలం చేసుకుని ఆ తర్వాత ఫైనల్గా ఖండిస్తాను బుధవారం క్లాసు అరు గంటలకే స్టార్ట్ అవుతుంది కానీ ఏ కారణం చెప్పినైనా ఒక పావు గంట తక్కువ సమయం నేను తీసుకొని తొందరగా వెళ్ళేదేమైనా ఉంటే ఉండవచ్చు సో ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్